కితనైదొందల పద్దెనిమిది కానవచ్చీ కానరాదు కమలాక్ష మాయ తానే వెంట వెంట తగిలీనిదివో తొల్లి గలవు తోడనే నేను గలను ఎల్లగాని నీ ప్రపంచము ఇంతాగలదు కొల్ల ఎద్దులెప్పటివే గోనెలే కొత్తలైనట్టు చల్లని నేనొకడనే జన్మములే వేరు వేదములు నాటివే వినుకులు నాటివే ఆది నుండి చదివేను అదే నేను వేదతో వెన్నబట్టి నేయివెదకబోయినట్టు తాదాత నా తెలివి ఇతరులనడిగాను వైకుంఠమునున్నది వరములునున్నవి ఈకడ శ్రీవెంకటేశలితి నన్ను కైకొని పువ్వుముదిరి గక్కన పిందెయైనట్టు నీకు శరణనగాను నేను ఈడేరితిని